సరే కళ్ళు మూసుకుందాం ట్రై చేద్దాం నా వయసు ఈ దినం మాకు ఇచ్చింది ఎంతో మంది చూడలేక ఉన్నారు అలా ప్రభావం బ్రాహ్మణి సాగురు దేవ ఇస్రా పరిచయ దేవానికి సితం బలవంతుల ఆశ్చర్యకారులు ఆలోచన కర్త మీ ఆలోచన నెరవేర్చుకోమని ప్రార్థించం దేవాక్యం ధ్యానం చేస్తున్నాం పగడి పూల ప్రభావ మీ ప్రసిద్ధాత్మ సహాయం చేయండి అలాదివా నీ వాక్యం లేకుండా మేము జీవించలేక్యం అంటే నీ జీవం వేసే ప్రభావ సమృద్ధి జీవం పొందుకోవాలా అలలియ నా దీవని మీరు ఆకలి ఎంతో తొలగి భయంకర కాలంలో వేసే ప్రభావే మాకు సహాయం చేయండి రాని బిడ్డలు నడిపించి ఆటగిదాలు కాల్చండి పాఠశాల వాక్యాలను నడిపించి అలలియ సంపన్న ప్రభావ ఆత్మలో మీ జ్ఞానంతో నడిపించే మనిషిలో ప్రాసమిన్ ఏో వాణీ నామము ఎంతో బలమై నదీ ఎంతో బలమై నదీ ఏో నామము ఎంతో బలమై ఎంతో బలమై ేహ వాణి నా మోషే ప్రాార్థించగా మన్నాను కురి మోషే ప్రార్థించ మన్నాను కురిపించితి ఏహో శువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితి ఏో శువ ప్రాధించగా సూర్యాచంద్రుల నా పితివీ ఏోవనీనామము ఎంతో బలమై ఎంతో బలమై నదీ ఏహో వనీనామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి ఏ వా నీనామము ఎంతో బలమై నదీ ఎంతో బలమై నదీ ఏహో వా నామము సింహాలబోనుకైనా సంతోషముగా వెళ్ళి సింహాలబోనుకైనా సంతోషముగా వెళ్ళిరి ప్రార్థించిన వెంటనే రక్షించే నీహాస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నీహాస్తము ఏహో వనీనామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏహో వనీనా మమురసాలలో వేసిన సంఖెల్లు బిగించిన చరసాలలో వేసిన సంఖెల్లు బిగించిన సంగముగా ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను సంగముగా ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను ఏహో వనీనామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏహో నీ నామము పౌలు శైలను బంధించి చెరసాలలో వేసినా పౌలు శైలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయి పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రదాలయే ఏహో వనీనామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏహోనీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది బలముతోి ఖాదీ నాత్మద్వారాది చేతునని ఏ నాత్మద్వారాదిని చేతునని సల విచెను శక్తి చేతాదను బలముతో నిధి కాదనను నాత్మద్వారాదిచేతునని ఏ సై అసల విచను నాత్మద్వారాదిచేతునని ఏ సై ఎసల విచను ఓ పార్వతమా జరు బాబెలో నడ్డాగించాను ఓ గోప పార్వతమా జరు బాబేలో నడ్డాగించాను ఎంత మాత్రపు దానవు నీవ సదును భూమిగా మారదవు ఎంత మాత్రపు దానవు నీవనెను సదను భూమిగా మారదవు శక్తి చేతకాదనూ బలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారాదిని చేతునని ఏల విచెను ఆత్మద్వారా దిని చేతునని ఏ సయ్య సెలవిచెను ఓ ఈశ్రయేలు విను నీ భాగ్యమెంత ఓ ఈశ్వర ఏలు విను నీ భాగ్యమెంత గొప్పది రక్షించిన నిన్ను పోలీన వారెవరు ఏ సయ్యార నిన్ను కో నవారెవరు శక్తి చేతకాదనెను బలముతో నిధి కాదనేను నాత్మద్వారా దినిచేతునను ఏ సై ఎసల విచెను నాత్మద్వారా దిని చేతునను ఏ సై ఎసల విచెను అలా మనోజ్ గర్ కేశ భా ఈ వాక్యంతో మాట్లాడుతూ ప్రవర్తనతో పాటు మీరు మాట్లాడిన యశ ప్రభా మీ పి కూడా మాట్లాడారు నాదీవ వాక్యం మాట్లాడితే ప్రతి ఆటగా తొలగించి మా సబ్బుది తొలగించి మా ప్రవర్తన మీద మీకు అధికారం ఇస్తాను అలలియా నాదివానికి శుతం యశ ప్రభ క్రీస్ కలిగిన మనసు మాకు ధరింప చేయమని ప్రాంత మాత్మీద తెరవండి ఇలాగల చోదైని అలలియా నాదివ మీరు అక్కడ దినాలను చానా భయంకర దగ్గర దినాలను ప్రభావ మీ ప్రస్తుత ఆత్మ నడిపి మాకు దయచేసి ఆటగిదాలు కలిసి నేస్తున్నప్పుడు యోబు నాలుగు గ్రంథం పోయింధం పోరు వారు చే మొదటి నుంచి బయట నాలుగు ఫస్ట్ నుంచి ఓకే బయట నాలుగు అర్థం ఫస్ట్ నుంచి కదా దానికి కేమాయినుడైన ఎలిఫ్ ఇలాగో పత్యుత్తరం ఇచ్చాను ఎవరైనా ఎవడైనా ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడలా నీకు వ్యసనము కలుగునామాన్య ఏమంటాడు ఎవరితో మాట్లాడుతున్నా చదువుతా ఎవరైనా నీకు మాట్లాడిన వ్యసన కలుగు అంతే ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడలా నీకు వ్యసనము కలుగునా అయితే బాధ్యమ ఎవడను ఊరుకున్నాడు ఈ లోకంలో చెప్తున్నాడు ఆయన ఎవరు ఊకడు ఎవరు బాధించింది సార్ మనం చూస్తే శరికరలు బాధించు సార్ చూస్తే ఆత్మ యొక్క చూస్తే సైతం బాధిస్తుంది అలా ఇక్కడ యోగు అదే జరుగుతుంది యోగు విషయంలో యోబు విషయంలో దేవుడు సాక్షి చెప్తున్నాడు ఆయన చడుతరం విడిచినవి శ్రీ దేవుని భయభక్తి అంటే సైతాం ఎందు ఊకి నీ నువ్వు ఆయన చేయి పనికి బాగా దీవించే యోబుకు ఒక పరీక్ష వచ్చింది అక్కడ చూస్తే మనం ఇక్కడ అయితే ఇక్కడ చూస్తే ఈ ఇక్కడ యోగుకు చూస్తే రకరకాలుగా చూస్తే ఇక్కడ ఎలిఫేద్ మాట్లాడుతున్నాం యోగు నుంచి చదువు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు అనేకులను బుద్ధి చెప్పినవాడు వాళ్ళది అంటే యోగు నా మనం అనేకులు ఆయన దగ్గర వచ్చినట్టు ఏం చేసినట్ట న్యాయం చెప్పిన న్యాయం చేసినంట అనేకులకు బలపరిచిన వాడని ఇక్కడ ఇంకా చెప్తున్నాడు అంటే యోగు స్నేహితులు చెప్పబడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడు అనేకులకు బుద్ధి నేర్పిన అంటే యోగు అనుభవ జ్ఞానం ఉన్నాడు కదా అల అ వాళ్ళు ఎందుకు చెప్తుండ వాళ్ళ జ్ఞానం పట్టి అంటే దేవునికి అనుభవ జ్ఞానం పట్టింది దేవునికి అనుభవ జ్ఞానం పట్టి మన ఇతరులకు గొప్ప జనకు మనం చెప్పగలం వాళ్ళది అందుకోసం లో పోయి సేవలో పోతే పోతే రకరకాల జ్ఞానం వస్తున్నది దేవుని జ్ఞానం రకరకాల మనుషులు శ్రమను మనం అర్థం చేసుకొని చెప్పగలం అయితే ఇక్కడ చెప్తుండ్రు చదువు బలహీనులైన బలహీనమైన చేతులను బలపరిచిన అలా అయితే యోగు దగ్గర వచ్చి నువ్వు కొంత బలత వాళ్ళకు చేపరిచిన వాళ్ళు కాదు షరీక కావచ్చు ఆత్మవి కావచ్చు కొన్ని నువ్వు బలపరచున్నావు అంటే ఆదుకున్నావు అలా ఇక్కడ చెప్తున్నాను నీ మాటలు తొట్టి వాణిని ఆదుకొని ఉండను అలా నీ మాటలు తుట్టిన వాళ్ళు అంటే పడిపోయే వాడిని ఆదుకును అనల్ యోగు మాటలు తుట్టిన వాళ్ళు ఆదుకోను అయితే కుంగిపోయిన మోకాళ్ళ గల వాదిని నీవు బలపరిచి వాళ్ళది ఆ కుంగిన మోకాలు నువ్వు బలపరిచివి అలా ఇప్పుడు అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగా నువ్వు దుఃఖకాంతుడు అయితే అలాది అయితే శ్రమ కలుగా నువ్వు దుఃఖకాంతి అవుతుంది అయితే చూస్తే యోబుకు ఏమంటాడు ఇక్కడ చూస్తే అనేకులకు యోబు ఆదుకుని అంటోబు యోబు తూర్పు దేశం ఆయన చాలా అందరూ అనేకులకు నువ్వు ఆదుకున్నావు అని ఆయన సాక్ష్యం పలుకుతుండే ఇక్కడ ఆయన చెప్తున్నాడు అలా కానీ చూస్తే అలా సేవలో పోతుంటే మనకు బి అనేకులు వస్తుంది రకరకాల వస్తాయి యోగు ఎందుకు వచ్చిందంటే దేవును మన ఆయనకు ఒక పరీక్షానికి పోయి శోధన వచ్చింది అలా మన ఈ లోకంలో మనకు రకరకాల వస్తుంది మన షోధనలో మనం విజయం పొందాలి ఆ మీద ఆ సైతాన్ ఏం చేసింది యోగుకు దేవుని దగ్గర నుంచి ఆగ్ తీసుకుని కానీ ఈలేసి ఏం చెప్తుండ్రు యోగుకు అయితే నీకు కలగను కలవమలకు శ్రమ చదువునే ఒకసారి మళ్ళా అయితే ఇప్పుడు నీకు శ్రమ నీకు కలగగా నీవు దుర్గాకాంతుడు అది నీకు కలగగా నీవు కలవరపడుస్తున్నావు అది తలగా నీవు కలవరపరుస్తున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా చూడండి హలో యోబు యార్థంతో భక్తి చేసిన వారు యోబుకు చెప్తున్నారు వద్దు ఏమంటాడు జ్ఞానం పొందిన తిమల అంతగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టదా అంటే నువ్వు చేసే దేవుడు భక్తి నీకు ధైర్యం పుట్టించా అని చెప్తున్నా అక్కడొచ్చి యోబుకు తెలుసు ఈ క్షమ ఎందుకు వచ్చింది యోగు ఆత్మలు తెలుసుకున్నాడు యోబు ఆత్మలు తెలుసుకున్నాడు కనుక చదువు నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా నువ్వు యథార్థ పరిశీనా నీకు నిజం ఆదాం కాదా జ్ఞాపకం చేసుకున్నాము నిరపరాధి అయినా ఒకడు ఎప్పుడైనా నువ్వు నశించిన నిరపధి అయినా ఎప్పుడైనా నశించిందనా అని చెప్తున్నా యథార్థ ప్రవర్తనలు ఎక్కడైనా నిర్మూల నిర్మూలమైనా చెప్తున్నావు వీళ్ళు యథార్థమైన వాళ్ళు ఎప్పుడైనా నిర్మూలమైన అని చెప్తున్నాం నేను చూసినంత వరకు అక్రమం మౌను దుర్నీతి దుర్నీతి కీడు చేను విత్తువారు దానికే కోయదరు కోయబడదురు వాళ్ళకి చేతును అక్రమం చేస్తున్న కీడును దోయకును అంటే యోగు ఏంట కొంచెం వాళ్ళు శ్వాసంలో నేర్చుకున్నారు కదా యోబుకి వచ్చి యోబు మౌనంగా ఉన్నాడు యోగు ఏమున్నాడు మౌనంగా ఉన్నాడు వాళ్ళు చెప్పండి మనం బి శ్రమంలో చేయాలా మన మౌనంగా ఉండాల అసలు ఈ శ్రమంలో మౌనం ఉండి దేవుని కనిపెట్టుకోడాలా అయితే యోబు ఇక్కడ ఇక్కడ యోగోద్దం ఐదోద్యం ఆరోచారం జరుగురా ఇప్పుడు చెప్తుండడు యోబు శ్రమ ధూలిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు ఇక్కడ ఏమంటాడు అలా ఈ లోకంలో వాళ్ళు ఏమనుకుంటారు ఈ ధూళిలో పుట్టది ఇక్కడ ఈ లోకం శనికొల్ ధూళి నుంచి వస్తుంది బాధ ఇక్కడ అంటారు కానీ యోబు గ్రహించి చెప్తుడు శ్రమ దునిలు రాదు బాబా బాధ భూమి నుంచి రాదు నరులు ఎందుకు పుడుతున్నాడు అక్కడ నిప్పు రోవలు పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవం శ్రమ అనుభవంకే పుట్టుచున్నారు శ్రమే పుడుతున్నారు నిప్పులు ఎట్లా నిప్పులంటే ఎగురుతుందా అంటే పైకి పోయే వరకు నిప్పులు ఇంకేమంటాడు అయితే నేను దేవుని ఆశ్రయించదును అనలియ ఈ శ్రమంలో ఏం జాల దేవుని మనం ముందు ఎలా దేవుని ఆశ్రయించాలంటే ఆయనకు పూర్తిగా ఆయన మీద ఆధారం ఉండడం ఒక మాట చెప్తే నమ్ముకోవడం ఆయనకు అయితే దేవుని ఆశ్రయించడం అని చెప్తున్నాడు ఇంకేమంటుడు చూపు నా వ్యాజమును అప్ప దేవునికి నా వ్యాజమును అప్పగించదు నా వ్యాజమును దేవునికి అప్పగించందులియ చెప్పటం ఇప్పుడు చూస్తే మనం ఈ లోకం వాళ్ళు మన కొంచెం ఏమన్నా వస్తే క్షమాజ్ చేస్తే కోర్టు ని ఆరాధిస్తారు షరీక్ వాళ్ళు కోర్టు ని ఆరాస్తారు కోర్టు నిండిని ఏం చేస్తారు అక్కడ కోర్టు కేసు నడుస్తూనే ఉంటది ఈ లోకం వాళ్ళు ఆ జడ్జ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు దానికి డేట్ చేస్తూనే ఉంటారు అయితే ఆత్మకిమంటుడు నేను దేవుని ఆస్తున్నా నా వ్యాజ్యం దేవునికి అప్ప అంటే వ్యాజ్యం నా నా జరిగింది నా బాధ దేవునికి చెప్పేదాను ఇంకా ఇక్కడ ఆయన పరిశోధింప జాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు ఇది విశ్వాసం ముఖ్యం వాళ్ళ లీయ ఇది ముసుకో ధన్యవాదం మన సూపర్మే కదా విశ్వాసం కదా ఆయన పరిశోధన కార్యం పరిశోధింప జాలని మహాకార్యం నువ్వు ఎప్పుడు నువ్వు పరిశీలించాలి ఎప్పుడు రీసెర్చ్ చేయాలి ఎప్పుడు అనుకోలేని కార్యం ఒక యోగు దైవ నుంచి చెప్తుండు ఆ చెప్తున్నాడు ఆ శ్రమలో ఆయన ఇక్కడ ఎలేదా ఏం చేస్తుండ్రు వాళ్ళకు వచ్చి బుద్ధి చెప్తుండ్రు ఇప్పుడు నువ్వు నీకు నేను నిలుగ అయితే నీకు నువ్వు ప్రార్థన చేయవా అని చేస్తు ఏం చేస్తుండ్రు బుద్ధి చెప్తుండ్రు అక్కడ చూస్తే వచ్చి వాళ్ళు అక్కడ చెప్తున్నా అక్కడ నాలుగో అధ్యాయంలో చూస్తాం ఇక్కడ ఏము ఏమో సరే మీరు చెప్తున్నా కదా అయితే ఈ ఎందుకు సమావచ్చిందంటే నేను అనుమానికి పుట్టి ఉన్నాను అలా సమాజం చూస్తే మాదం పారాదం అప్పుడు పాపం చేస్తే ఏం చేస్తుండో ఏదో నుంచి పోయినాక నువ్వు కష్టపడి చెమట కాడి భూమిని సేదపరుచుకుంటావు అని చెప్తున్నాడు అలా అయితే ఇక్కడేమో ఇక్కడ చూస్తున్నాం మనకు నేను దేవుని ఆశ పరిశోధన కార్యం ఆయన ఇంకా జరగడే ఆయన జీవితంలో ఆయన జరిగిన ఈ కార్యం ఆయన నోటిదా పరిశోధన కార్యం అబ్దుక కార్యం ఆయన చదువులేరు మహాకార్యములని అంటే దానికి ఇంకా అక్కడ పురుస్తాబ్ లేదు లెక్కలని అద్దుకం చేసిన వాడు వాళ్ళ రియ ఆయన లెక్కలని అంటే నువ్వు కౌంటింగ్ మీద అంతగా అద్భుతం చేయవాడని యోగు ఆశ్రమంలో పాల్చుకున్నాడు అక్కడ అలా ఎప్పుడు అంటే మన నిదార్థం ఉంటే ఇక్కడ యోగు లెక్క చదువు ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు అలలియ భూమి అంటే భూజనుడు అలలియా భూమి మీద వర్షం అంటే ప్రస్తుత ఆత్మస్వాదాలు అలది వర్షం కుమిరిచేవాడు అనలియ రెండో తీసుకొని చూసుకోవాలి ఈ భూమి వర్షం పంటేనే పంట అలలియా చూసుకోవాలా మనం ఆత్మంగా చూసుకోవాలి ఇక్కడ పొలముల మీద నీళ్లు ప్రవాహం ప్రవాహింపజేవాడు అలా ప్రవాహముల మీద నీళ్లు ప్రభావం దేవుని వాక్యం పొలం అంటే క్రైస్తవ సంఘం అలా చెప్పండి పొలములలో ఆయన నీ ప్రవాహం చేయవాడు అలా నీళ్ళు వస్తనేమంటది మళ్ళా ఫలింప ఫలవరి జీతం వస్తుంది అట్లు ఆయన దీనిలను ఉన్నత స్థలములో నుండి ఉంచును కలిగి చేసాను అలలి అంటే ఆయన చెప్తున్నాడు మళ్ళా అదే రిప్లై చేయబడదు ఒకసారి దీను ఆయన ఉన్నత స్థలంలో ఉంచును అలలి దీను ఆయన ఉన్నతనంలో నిలిచును అలలి మళ్ళా తిరిగి ఏం చేస్తుండో అలలి మళ్ళా ఒక తనంలో ఆయన ఆత్మశుద్ధిగా మన ఉంటా అని చెప్తుండడు ఇక్కడ యోభం దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తను అలా ఏ ప్రభుల్లో నువ్వు ఆత్మీయంగా దుఃఖపడితే క్షేమంగా అవుతుంది నీకు మంచిది వస్తుంది రాదు అని ఇక్కడ వాక్యం చదువుకాల క్షమమే వస్తుంది అలా అంటే మంచి యోబు చెప్తున్నాడు అలా చెప్తాను వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ ఆయన వారి నెరవేరకుండా వంచకులు అంటే వంకరు వంకరు వాళ్ళు కదా కదా వంకరు దృష్టిలో వారి ఉపాయములను భంగపరచము అంటే దేవుడు అలా మనం సేవలో ఉండే సైతాన్ ఉపాయం ఏం చేస్తా భంగం చేస్తానంట సైతాన్ ఉపాయం ఏం చేస్తుంట భంగం చేస్తా అలాగే ఆత్మీయ పోరాటం కదా సైతాన్ని ఏమేం ప్లాన్ చేస్తుండడు ఏం చేస్తున్నాడు భంగం చేస్తున్నాడు మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రభావం మన ప్రభావం ఏం చేస్తున్నాడు అలాది మన ఆ డబ్బుకు మోబి నుంచి పైసలుస్తే ఆయన చేస్తు ఆయన ఉపాయం భంగం చేసినాడు కదా దేవుడు ఒకే రైతులో ఉన్నాడు ఇప్పుడు ఆయన సైతాన్ని ఏ చేస్తుంది దాని దాని ప్రాణని భంగం చేస్తాడు దాని పాలన ప్రాణం చారుమారు చేస్తా ధ్యానుల ధ్యానులను వారి పుత్రిమణులోని ఆయన పట్టుకొను పట్టుకును కప్పటుల ఆలోచనను తల కిందలు చేయను కప్పటు ఆలోచనను తలకింది చేయను పగటి వేళ వారికి అంధకారము తారసిల్లు అంతకాలం రాత్రి ఒకడు తడువులాడినట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడు బలాజుల నూట నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రను రక్షించను బలాద్ చేతులు అంటే సైతం చేతుల నుంచి కడు నుంచి వాళ్ళ చేతి నుంచి దేవుడు రక్షించను అయితే ఇక శ్రేణం దీన్ని చూడు ఇక్కడ దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు అలా దేవుడు గద్దించే మనిషి ధనుడు ఇప్పుడు చూస్తే ఒక చూస్తే దేవుడు గద్దించే మనిషి ధనుడు ఇంకేమంటారు ఇక్కడ కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను త్రిమికరింపకము అలా ఇప్పుడు చూస్తే యోగు జీతంలో జరుగుతుంది కదా దేవుడు దేవు ఏమైతుంది ఇక్కడ సైతాన్ని మన ఇక్కడ వచ్చి ఈ మన సైతాన్ని అక్కడ చూసి వచ్చింది శిక్షను తున్కరించదు ఈ శ్రమలు వస్తున్నాయి ఎందుకని చెప్పద్దు ఈ శ్రమలు ఏంది అని మనం మళ్ళా మేము అనుకోద్దు ఆయన గాయపరిచి గాయంను కట్టను ఆయన గాయపరిచి ఆయన గాయంను కట్టను ఆయన చేతులే స్వస్థపరచు ఆయన చేతులే స్వస్థపరచను యోగు ఏమి చూస్తున్నాడు ఆయన చేతులే స్వస్థపరచును అని చెప్తాం స్వస్థపర్తి ఆయన చెప్తున్నాడు కదా ఇంకేమంటావు జూడు కూడా ఆరు బాధలలో నుండి ఆయన విడిపించను అంటే ఆరు బాధలు విడిపించను ఇంకేమంటావు మన జీవితంలో ఇక్కడ చూస్తే రకరకాల ఆరు బాధలు అంటే మనం చూస్తాం సైతానికి ఏడు అంటే మన ప్రభుత్వం వాడి బారి నుంచి మనల్ని సంపూర్తి నడిపిస్తాడు ఏడో బాధ వచ్చినా కానీ ఆరు బాధల ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలినను నీకు కీడును ఏ కీడును తగలదు ఎందుకంటే ప్రభు అని కాబట్టి ఏడో వాడు మన ప్రభు కాబట్టి ఏ కీడు తగలదు వచ్చినా కానీ క్షామకాలమున మరణం నుండి యుద్ధమున కడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించను మన ఈ శ్రామ కాలంలో కరు కరువు కాలంలో కష్టాల్లోచలో ఏమి కటకం నుంచి దేవుడు సైతాను కటకం నుంచి నుంచి మనకు తప్పించండి ఇక్కడ చెప్తుంటుంది యోబువా నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను ఇది ముఖ్యం నోటి మాట చేత నొప్పి ఎట్లుంటాయి చూడాలి నోటి మాట చేత చాలా నోటి మాట చేయాల కొందరు ఏం చేస్తా సొసైటీ చేసుకుంటారు నోటి మాట చేస్తా ఎన్నో కుటుంబం విడిపోతారు వాళ్ళు మన జీవితం యాకూ చెప్పిన కదా నోటి మాట అంటే నాకే భయంకరం ఉంటుంది కొంచెం ఏం చేస్తుంది అది తగలబెడుతుంది నోటి మాట దానికి వచ్చినా కానీ ఆయన ఏం చేస్తున్నావు తెలకుండా ఆయన రెక్కడ చాటు నిన్ను చాటు చేయను చేసుకున్నావా ప్రళయం వచ్చిన నువ్వు దానికి భయపడవు భయపడవు వాళ్ళు ఆ ప్రళయం వచ్చినావు నువ్వు భయపడ వాళ్ళు మనము నువ్వు కొండ మీద ఉన్నావు అలా అలిగా మనం కొండాపు దాగుతోటే ఇసు ప్రేమలు రకరకాల వరుస్తూనే ఉంటాం ప్రేముడు దాన్ని మనం దాన్ని భయపడం వాళ్ళ అలిగా ఒక ఆయన ఇసుక కట్టుకున్నాడు ఒక ఆయన ఏం చేసిండు బండ మీద కట్టును కానీ వరదలు వచ్చినా ఏం చేసిండు ఇసుక ఉంది అది కొట్టుకోబోయి బండ మీద ఉంది ఆ ఇల్లు అట్లానే ఉండు ప్రేమలు వచ్చిన నువ్వు భయపడవు పొలములోని నీవు నిబంధన చేసుకుంటు హలలియ పొలంలో రాళ్ళతోనూ నిబంధన చేస్తున్నారు రాళ్ళంటే మన గోపజనం సాధించు కదా పొలం పొలం అంటే రాళ్ళంటే దేవుని బిడలు సాధించం వాటితో అడవి మృగమ్లు నీతో సమ్మతిగా ఉండదు పాములు ఇది పాములు తేళ్లు కదా ఏ హాని చేయ ఏ హాని చేయవు హలలియ దేవుడు అక్కడ ఇదిగో మీకు తొడల మధ్య పంపిస్తా ఉంటారు కదా ఇట్లా ఉండాలా పవరం లేక పాము లేక మీ నిష్కలం ఉండాలని అయితే ఇక్కడ యోబు మనం దయాన్ని చేస్తుంటాడు యోబులో వీళ్ళు చేసిన దానికి యోబు మగ మళ్ళా సాక్ష్యం పలుకుతున్నాడు ఇక్కడ చూస్తాం యోబు గందం లాస్ట్ అత్యంతరా నలభై రెండు లాస్ట్ నలభై ఇప్పుడు దానికి ఒక్క మిషన్ నలభై రెండు రా ఆరు చదువురా ఏడు ఏడు నుంచి చదవాలి గారు యహోవా యోగుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన యహోవా యోగుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన చూస్తే ఆ మాటలు పలికిన తర్వాత పైన చూస్తే ఆయన తేమానియుడైన ఎలిఫాజితో ఇలాగూ సెలవిచ్చాను ఇప్పుడు యువలతో మాట్లాడుతూ మాట్లాడుతుంది ఇంకేమంటుడు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గుర్చి యుక్తమైన పలకలేదు కనుక నా కోపము మీ ఇద్దరు స్నేహితుల మీద మండుతున్నది అలా ఇక్కడ యోబు యోబు నుంచి మళ్ళా సాక్షం ఇక్కడ అలా సైతన్ మొన్న సాక్షం ఇక్కడ సేమాన్యంలో సాక్షి నా యోబు పలికెలక మీ పలికెలేక నా కోపం మీద రగురుతున్నది అంటే యోబుకు ఏం చేస్తుండ్రు బుద్ధి చెప్తానికి వచ్చిండు అలలియా ఒక చూస్తే రకాల ఎననే కనిపిస్తుంది నాకు యోగుల కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేలను మీరు ఏడు ఎడ్ను ఏడు పొట్టెలను తీసుకొని మీరు తీసుకొని నా సేవకుడైన యోగు నద్దుకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలను ఆ కాలంలో దహన ఉంది కదా పాప శ మాత్రమే దహన అప్పుడప్పుడు ఏం చేయాలా మనం పాపం చేసినప్పుడు మన దాన బలి తీసుకోవాలా యాదకుల దగ్గర పోవాలా ఇవ్వాలా అయితే ఇక్కడ చూస్తున్నాను యోబు దగ్గర యోగు యాదకులకు కనిపిస్తుంది ఇక్కడ చూసా అప్పుడు నా శివకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయను అలా అమ్మం చేయాలా ఈ గొప్ప ఏం చేస్తుంది ఏనైనా కదా ఎప్పుడు చూస్తే మనం తెలఫీల్ ఎలాఫీల్ చూస్తే గొప్ప జనం నాకు ఒక చూస్తే యోగువి గొప్ప యోగి గొప్ప జన్మిషన్మ గురిస్తుంది కనుక యోబు మేం చెప్తున్నాడు దేవుడు అప్పుడు నా శివకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన మీ నిమిత్తం ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక పొందినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించలేను అలా అంటే వీళ్ళు ఇతను ఏ మాట్లాడలే యోబుతోని అవేకం అంటే ఈ లోకమైన జ్ఞానం అవివేకం మీరు మాట్లాడలేను కనుక ఇంకా కంప్లీట్ కాలేదు కాలేదు ఎలాగా నా సేవకుడైన ఏబు పలికినట్టు మీరు నన్ను కూర్చియుక్తమైనది పలకలేదు పలకలేదు ఆరు చదవాలా కావున నన్ను నేను అసహించుకొని బూడిలోను బూడిదలోను పశ్చాత్తపడుచున్నాను హేమానియుడైన ఎలిబాజును షుహీయుడైన బిందాదును నయామతీయుడైన జోఫారును పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా యహోబా వారి పక్షమైన యోగును అంగీకరించను మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది యోమ ఉండేలా ప్రార్థన చేసిన కదా లిక్కని అబ్జుక ఆశ్చర్య కార్యం జరగదు అంటే దేవుని ఆత్మ మనం అంటే ఏం చేస్తున్నాం మనకు అలాగా ధైర్యపడతానంట దేవుని ఆత్మ ఉంటైర్పడుతుంది మళ్ళా సేమవుతుంది అంటే మళ్ళా మంచి దినాలు మన మంచి ఆయన జీతంలో కార్యం చేసి అంటే తేమాలు ఏఫిజం చేస్తుంది ఒక్కసారి చేసి యోగకు ఇంత జ్ఞానం పెద్ద వ్యక్తికు ఏనా చేసిన వచ్చింది కానీ మీరు అవివేకం చేసిన కనుక కోపంతుంది మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్న పోండి మీరు నా యోబు దగ్గర పోండి ఆయన మీ నిమిత్తం ప్రార్థన చేసే అప్పుడు యోబు ప్రార్థన చేసే వాళ్ళు క్షమించిన అయితే తీర్థన తీర్థన థర్టీ ఫోర్టీ ఫోర్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ చదువు నీతి మంత్రులు మొరుపెట్టగా ఆలకించను నీతి మంతు మొరబెట్టగా యుహో ఆలోచించను అంటే నీతి అంటే వేసు ప్రభు ధరించుకోవాలి నీతి మంతుడు అలాంటి నీతిగా నడిచి వాళ్ళు నీతి మంత్రుడు కనుక ఆయన రక్తంలో కనక నీతి మంతు వాళ్ళు మొరబెట్టగా యుహో వాళ్ళకు తన శ్రమం నుంచి ఆయన హృదయం గల వారికి ఆసనడు ఇక్కడ చూస్తే మళ్ళా చదువు విరిగిన హృదయం గల వారికి ఇక్కడ చూస్తే యోబు ఇరిగిపోయినాడు కదా అంతా ఇరిగి నలిగిపోయినాడు ఎట్లా ఇరిగి నలిపోయినాడు తన పిల్లలు పొడగొట్టుకున్నాడు తన ఆస్తి అంతా పోయింది కానీ ఎక్కువ ఎక్కువ ప్రేమ యువల మీద ఉంది పిల్లల మీద లేదు కానీ ఆస్తి మీద లేదు భార్య మీద కానీ యోబు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినాడు ఆయన ఇక్కడే అని నడిగితే కనుక యోబు ఇక్కడ చూస్తే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించుండు కనుక ఈ శ్రమంలో విజయం పొందగలరు అలా ఈ వాక్యం తర్వాత మళ్ళీ చదువురాకిరిగిన ఉదయం గల వారికి యహో ఆశనే ఉన్నారు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును నలిగిన మనసు గలవారు రక్షించు రక్షణ విరిగి నలిగిన మనసు కదా ఉదయం వాళ్ళని ఆయన రక్షిస్తాడంట తి మంత్రులకి కలుగు ఆపదలు అనేకములే విడిపించను అలా యోగు జీవితంలో అనేక ఆపదలు వచ్చినారు ఎట్లా ఎలిఫే జరాదరా మన తమ జరా రకరకాల మాటలు వచ్చినాయి రకరకాల మాటలు వచ్చింది ఎందుకంటే యోగుకు యమునడు దేవుడు తోడున్నాడు ఆ యోగు మీద దేవుని కృప ఉన్న కనుక రెక్కల చాటు చేసింది అది విజయం పొందలేదు యోగు మీద కానీ యోగే ఏం చేస్తున్నాడు రాకలి వరకు ఏం చేసినాడు దేవుడు యోగు విజయం కలిగించు ఈ వాక్యం ధర చూస్తే ఇక్కడ దావిద్ మన్మోహన్ చెప్తున్నాడు దైవానుమోద ఇక్కడ యోగు ఇక్కడ దైవానుమో ధర చెప్తున్నాడు మన జీతంలో జరిగిన కనుక మనకే విజయం కనుక మనం పెట్టుకుండా ఇరిగి నలిగిపోయి స్వాతి గల దీన మనుషుల్ని ఆయనని ప్రేమించి ఆయన మార్గం నడిపిస్తే తప్పకుండా మనకే విజయం ఏసు వారికి ఎప్పుడు విజయమని పాఠాలు పడుతుంది ఏసు ఎప్పుడు ఏసులో ఉండాలా అంటే ఆయన మార్గంలో ఉండి మనం ఈ లోకంలో మనం పోయి సైతాన్ సైతాన్ రాజ కూలిపోతుంది విజయం మనగా దొరుకుతుంది దేవుడు చిన్న వాక్యం తీర్చి హలలి ప్రార్థన చేశాను ఓకే స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సరశక్తి సంపూర్ణ మోహన్ తగ్గుతాండి మైమా సరితదేవా కృప మైదా నీకు వందాన్ని సయ గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ందరినీ సురక్షితంగా నీ కృపలో భద్రపరుచున్నారు మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్మలు కాచి కాపాడి ఒక నూతన దినం మాకు నా దేవ నా ప్రభావ మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగరించినారు ఎవరికి లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు మీ సన్నిధిలో ప్రభావ దానించే కృపను ప్రభ భాగ్యాన్ని ప్రభా మీకు స్వర విని మీరు మాకు ఇచ్చినారు ప్రభావ నీకు వర్ణాలి సీకే స్థుతులు స్తోతాలు సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్ మహేశ్వరి యుగ నీకే కలుగుని కాక హలలీయ ఈ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మమ్మల్ని ఎంతకైనా బలపరిచినారు ఏవూ ఎంత శ్రమలుగున్నా గానీ ప్రభావ ఏవూ స్నేహితులు ప్రవా శ్రమలో ఓదాక్షణ చనిపోయి ఆయన హింసపరిచేలాగా మాట్లాడుతున్నారు నేను ఆయన భక్తి నేనే ప్రవా అనుమాన రీతిగా ప్రాభ ఉంటుండగా ప్రభావ మాట కూడా మాట్లాడలేదు ప్రభావ కానీ చివరికి వాళ్ళు తెలుసుకున్నారు ప్రభావ ఏబు నీతి ఏంది అనేది ప్రభావ ఈ రోజు కూడా క్రైస్తవ జీవితంలో ఆ రీతి అనే ఉంది ప్రభావ ఆత్మనే తల్లిప్పంది ప్రభా ప్రతి శ్రమంలో కూడా ప్రభ మేము ఎట్లా ఉండాలనేది మరోసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ఎవరు ఎన్ని ఇంసలు పెట్టినా ఇందెలు పెట్టినా కానీ ప్రభావ ఎవరు ఏమనుకున్నా కానీ ప్రభావ ఏబు సహనంలాగా మేము ఉండాలా ప్రభా అన్నిటిని భరించాలా ఏబు తన నీతి నిమిత్తమైన శ్రమలు అందించినారు ప్రభావ మీ కొరకు మేము ఈ లోకంలో ఎన్ని శ్రమలు అందించినా కానీ ప్రభా మేము ధైర్యంగా ఉండాలి ప్రో ఈ లోకాతీతమైన శ్రమల నుంచి మేము విడుదల పొందాలా ఓ ప్రభా మీ నామం కొరకు మేము శ్రమ అందించాలా అది ఎంతో ఓ ప్రభావ నీకు మహిమకరమైన ప్రభావ యోగు ప్రభావ రీతిగానే జీవించింది ప్రభా నాకంది ఇసు ప్రభా తి తిరిగి చివరికి యోగు దగ్గరికింది నాకు వాళ్ళ దగ్గర ముగ్గురు నడిపించినారు యోగు ప్రార్థన చేస్తే వాళ్ళకి పశ్చాపం కలిగింది కాబట్టి తిరిగి ప్రభావ ఎవరైతే అవమాన పరుస్తారో వాళ్ళు ప్రభావోగు దగ్గరికి వచ్చినారు కాబట్టి నైనా ఇసు ప్రభావంలో ఎవరైతే అవమాన వాళ్ళంతా మీ కాల దగ్గరికి వస్తే మరోసారి జ్ఞాపకం చేస్తారు వాక్యాలు ప్రభావ వాళ్ళు మా దగ్గరికి రావాలని మేము ఇష్టపడతలేము ప్రభావ కానీ వాళ్ళు తప్పు తెలుసుకున్నారు రక్షణ పొందినారు తెలుసు చివరికి మీకు మీ కోపం నుంచి వాళ్ళు విడుదల పొందిన ఏ అక్కడ యోగు భక్తి ఏందో ఏ ఆత్మీయ జీతం ఏందో కనిపిస్తుంది కాబట్టి మేము కూడా యోగులాగా తయారు కావాలి ప్రభావ ఆ రీతి అందరినీ క్షమించాలా క్షమాగుణం కలిగిన ఉండాలా ప్రేమించాలా ప్రో మీ ప్రేమను వ్యక్తపరచాలా శ్రమలను వాళ్ళని ఆదరించాలా బలపరచాలా వాళ్ళని ఓదార్చాలా ప్రభావ అలాంటి జ్ఞానం మాకు అందరికి అనుగరించడానికి అదిష్టమైన గొప్పదేవ నీతి ఆపద అనేకముల ప్రభావ అవు ప్రభావ ఎన్నో శ్రమలు మేము పోతున్నాం కానీ ప్రతి శ్రమల నుంచి కూడా ప్రభావం మాకు విడుదల కల్పిస్తున్నారు ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రభావ ఓదారుస్తున్నారు మీ వాకింగ్ చేత మరోసారి మమ్మల్ని బలపరుస్తున్నారు నీకు వందాలేయా నీకే కృతజ్ఞత ఆస్తులు అర్పించుకున్నారా గొప్ప దేవ థ్యాంక్ లార్డ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ ఫాదర్ థ్యాంక్ లార్డ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ గొప్ప దేవ నీకు వందలేసేయ్యా శ్రమల నుంచి మాకు విజయం చేసినారు నాయన విడిగిరి జీవించాలా ప్రభావ అలాంటి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించడానికి ఆదిష్టం ప్రతి క్షణం మా హృదయం నల్లం ఓ ప్రభా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ప్రభావ అలాంటి హృదయాన్ని మాకు అనుగరించండి మాల్లో ఇంకేమన్నా ఆయాసకరమైన ఉంటే ప్రభావ మీకు ఇష్టంలో నుంచి వాటి నుంచి మాకు విడుదల కల్పించండి ఈ క్షణం మీ ఒప్పుకుంటున్నాం అయినా సన్నిధిలో ఓ ప్రభావ మీ కనిగిరం మేము పొందాలా మీ కృపలో మేము జీవించాలా తండ్రి యథార్థ హృదయం కలిగి ప్రభావ ప్రతి క్షణం నైనా మీ వల్లనే పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ నీకులకు మీ నీతి శక్తి ధైర్యంగా మేము ప్రకటించాలా మీరు అక్కడ తొరిగొంది ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మేము అలాంటి సేవలు మేము నడిపించండి ఆత్మీయ జీవితంలో కూడా ఇంకా మీరు సంపూర్ణంగా ఎదగాల ప్రభావ ఇంకా అనేక మంది విషయాలు తెలుసుకోవాలా ప్రకటించాలా మీ దగ్గర నేర్చుకోవాలా ప్రభావ మృదాల్లో అవలంబించుకోవాలా వాటి ప్రకారంగా మీరు జీవించాలా మీరే సహాయపడడానికి ప్రాదిష్టమైన వాకింగ్ ద్వారా మాట్లాడడానికి నీకు వర్ణాలి సీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నా వాకింగ్ చెప్పిన మనో దగ్గర కుటుంబాన్ని దీవించండి ఆశీర్దించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి ప్రవ్వాస్టర్ కూడా తాకి బలపరచం కుటుంబకులు అందరినీ బంధువులందరినీ ప్రభావి ఈ సత్యంలో నా దేవ నా ప్రభావీ గ్రూప్ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరి గురించి ప్రార్థిస్తున్నాం ఇంకా ఎంతమంది రాలేదు వాళ్ళ కుటుంబాల గురించి కూడా ప్రార్థిస్తామైనా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి మీరు బలపచ్చమని ప్రార్థిస్తున్న వాళ్ళ పిల్లలు అందరూ బంధువులు అందరూ ప్రభావి సత్యంలో మేము మా కుటుంబమిత్రులు కూడా ప్రభావ మేము ప్రభావ తల్ని వాక్యం చెప్పాలా ముఖమాట పడుకున్న సిగ్గు పడుకున్న వాళ్ళని కూడా మీ సత్యంలో మేము తీసుకొని రావాలా ప్రభావ యహో శివ కుటుంబంలాగా ప్రభ నేను ఆరాధించాలా నేను శృతించాలా మీరు మా కుటుంబాలను స్థిరపరచాలా అనేకుల జీవితాలు స్థిరపరచాలా మీ వాక్యంలో ఆ రీతి నడిపించండి ప్రభ కేబీపీఎం గ్రూప్లో బ్రదర్స్ అందరూ ఆశ్రయించండి ఉద్యోగులు నీకు ఉద్యోగం దయచండి శాలీలు మంచి శాలీ అనుగరించండి ఉద్యోగులు ఎలాంటి ఆటంకాలు అయినా కొట్టివేసే ప్రభావన్నింటించి విజయం అనుగరించండి గొప్ప దేవానికి వంద లేస ప్రభావపతి బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రయించండి సంతానం సంతానం గొప్ప దేవ శంద్రశేఖర ముట్టని ప్రభావం మంచి ఆరోగ్యం దయచేయండి మీ పర్లోకి ధ్యానం చేతి నింపి ఉద్యోగ స్థలం నుండి బ్రదర్స్ ప్రభుత్వం అన్నింటించి విడుదల కల్పించి వాటికి కొట్టివేసే ప్రభావం విజయం దయచేసి మీరే మైంపు ప్రార్థం మంచి ఆరోగ్యం దయచేయండి గొప్ప పదే ఇద్దరు పిల్లలు భవిష్యత్తుని దీవించండి పర్లో కూప జ్ఞానం అనుగరించండి ప్రతి చోట మీకు కొరకు శాశ్వలు పెట్టుకోండి ప్రభావ ప్రతిసారికి మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రతి అనారోగ్యాన్ని వేసు క్రీస్తులను గద్దిస్తున్న శరమించే పరిక్రమని కావ్యాస్తున్న హలలియ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామవున హలలియ మీరే స్వస్థపచ్చాన్ని మహిమలందరినీ ప్రవహించి కనిచేసి మీరు కాపాడని మీ కృపలు భద్రపరచుకోండి అన్నలు అనుదమ్ములు కుటుంబీకులు అవకాశాలు అందరి సత్యంలోకి రావాలా మా బంధువులందరినీ కూడా సత్యం తీసుకొని రావాలా ప్రభావ నా తన ఈసు మీరు ఆఖరి తొరుగుండి ప్రభావ మేము సిద్ధపడాలి అనేక సిద్ధపరచాలా సమస్త జన్లు శిష్యులు చేయాలా అనేక చోట అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రభావ మీకు సువార్థను ప్రకటించాలా ఓ ప్రభావ సేవలో మమ్మల్ని అందరు నడిపించి మీరు ఆకుడు సిద్ధపచ్చుకోమని ఈ దినవంతున్ని సాయం సురక్షితంగా మా గృహాలకు చేర్చి ప్రభావ మాకు అనిపించి మాకు విజయం దేసి నడిపించమని మీ కృప వెంబడి కృపను మాకు అందరికి నడిపించి ప్రతి చోట మీ కొడుకు మమ్మల్ని అందరినీ ప్రభావ సాక్షి నిలబెట్టుకోని మీ ఆకుడు సిద్ధపచ్చుకోమని త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామైన అని అక్కుకరే కాదను సుదమే సుప్రమాని కుమార సుబ్రమణ దేవ యోభుజీ తమ జుసమేసుప్రభా యోభుయేసుప్రభా అలాగ ఎక్కువగా నేను ప్రేమించిన విశ్వప్రభ ఈ వాక్యం చూస్తే మేము ఎక్కువగా ప్రేమించాలా న్యాగలు కాకుండా లేశప్రభ అలా యువకు ఇచ్చిన సహనం ఓపిక అలా మాకు తెచ్చా కనవర్సీలో ప్రభావ ఉన్న ఓపిక సహనం ప్రేమ చేయండి ఇరిగిన లేని ఉదయం ఆస్తిని ఉన్న విశ్వప్రభ చెప్తాం అవునేశ్వభ నాదివా ఈ లోకం ఏం పని లేదు మీకు ఒక పని చెప్పను ఆ పనితో నిమిత్తం కావాలి ఇష్టప్రభా నీతి మంత్రులు ఆఫత్తి అనేకులు ఉన్నారు విశ్వప్రభాన్ని మా ప్రాంతం ఇంటిది మా ప్రాంతం దూతలు తీసుకుపోతుండ్రు మా ప్రాంతం ఇది చేస్తుంది యేసప్రభ అలాగే నాద్యమాన్ని ఇస్తుందో వేసుప్రభ దావిచ్చ ప్రభా చెప్తుండ్రు యేస్రభ అన్న పూర్తిగా మళ్ళీ ఏ అనో ఇంకా ఏమైనా మాకు అపనంగే తొలగించి మా అపనంగం స్వస్థపరిచి అలాగే నాదిగా విశ్వాసం ఉండ నిలకడగా ఉండాలా అల్లరిగా పౌరుషంగా పౌరుషంగా ఉండాలి నిపక్షంగా మీరు సహాయం చేయండి నాద్యమాన్ని తాకండి కుటుంబం అంతా ఉంటుంది చిన్న పిల్లలతో భార్య పిల్లలు ముట్టండి వాళ్ళు జ్ఞానం పరిస్థితి ఆత్మ బలంతో కష్టం తొలగించి అలలిగా నాదీవాణి వాళ్ళ బి సేవ ఇంత కుటుంబం ప్రార్థన జరగల వాళ్ళ బి సవరా మీరే కనించండి నాదీవాన్ని స్కృతం గొప్ప జనం కనికరించే ప్రార్థులు అలదిగా నా జీవాన్ని స్కృతం ఆత్మయ తెరవి జ్ఞానం చేయండి వాళ్ళ శివ దగ్గర నడిపించి ఇప్పుడైనా తెలుసుకోవాలా వాళ్ళ ఆత్మ తిరగబల అలది అవతల నిన్ను శ్రద్ధించాలా వాళ్ళ సేవ చేయాలా అలలియ నాదివాసం మా దేశం ప్రభాక అలలియ నాది వైరస్ తాగి స్వస్థపరచమని ప్రార్థించం అలలి వాళ్ళ మీరు కనికరించండి ఎంతమంది మీరు స్వస్థపరచుని వేసుప్రభ నీకు వందలు వేసుప్రభ వాళ్ళ మీరు వాళ్ళబీ రక్షణ పొందాలా రథాన్ని పోషించండి యని చెరువును కాచి కాపాడండి దేవాని నీ బిడ్డలు వేసు క్షమించమని ప్రార్థించం అలలియ స్వార్థ పోవాలా సువార్థ ప్రభ అలలి మన తన ప్రతి జగాలో పోవాలా దేశం దేశం పోవాలా ఊర్లు వార్త పోవాలా ఈ మంచి వార్త శిల్వ వార్త పోవాలా అలరి రక్షణ కలగల దేవను ఖ్యానించేని అన్న ముట్టను తాకని పలు జ్ఞానం చేపరిచిదాం ని అక్కట్టంతాకని పరిశుధాత్మ బలం తొంభి జ్ఞానంతో ఆరోగ్యం దచ్చని ఇంకా సాధించని హలలియ మీరే నడిపించాను ఏసు ప్రభా పిల్లలని ముట్టి దీవించి ఆశీర్వాదించి మంచి దాన్ని ఇద్దరు వృధుల పిల్లలు మీ చేత బలవంతను మీ కాపులో బదులయని పది పరిశుభాత్మ నూతన అభిషేకం దచ్చని హయ వాళ్ళ సదులో మీ జ్ఞానం కలిగించి విజయం కలిగించని దుష్ని గదించాను ఏసుప్రభ నా దేవానికి సొంతం తిమోతి బ్రహ్మ ముట్టని పలు జ్ఞానం పరిశుద్ధాత్మ ఇంకా బలంగా శివుడు వాడుకోండి అక్కడ ప్రభా హళని అనాది స్థానంగా సేవ జరగాల ఊరంతా ప్రభా హ ప్రాంతం ప్రభా బిల్గ్ మీరు వాడుకునే ప్రభా అనేకర శిష్యులు తయారు కల అలలి తన బాణి పలు జ్ఞానం తెలియచి గర్వం తెలియదు సంతానం కలిగించని న్యాయశానికి అక్కడ బిల్లకి నిలబెట్టుకుని వేసవ ప్రభానికి అనేక ధర అక్కడ శిష్యులు కావాలా అక్కడ విభా అలని విస్తారంగా సేవ జరగలమని ఏసో ప్రభాని స్థాతం అలనియడ తొలగింది ప్రభా అలలిద ఇంకా ఆత్మ నిలవతో పోవాలా ఇంకా సతాన్ని చూపించి మీరు అక్కడ సిద్ధపరచుకో మరణిస్తున్నావు భా ఈ దిన వాడుకున్నాం మేసప్రభా నీకు ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రాంతంలో ఫలింపు అవుతుంది మేము నమ్ముతాం మేసప్రభ మా ప్రాంతం ఇందానికి శృతం మీరు అక్కడ మాకు సిద్ధపరచుకోమని దేవునికి కృప సమాధానం హలదిగా మన కుటుంబం చేపింపడం మా కుటుంబంకు గొప్ప సదాకాలం తోడుండు కాక మధ్యాహ్నం పూట రండి బేదర్ మీరు కూడా ఎవరి దేవుడు అద్భుత రీతిగా దేవుడు మాట్లాడతాయి ఎన్నో విషయాలు బయలుపరచబడుతున్నాయి మన ఎందుకు మిస్ చేసుకోవాలి రండి కంటిన్యూస్ గా మధ్యాహ్నం సరే బేదర్ ప్రెజిరాడా